గాలినే పోయ కలకాలం తాలిమికి కొంతయు అడుసు చొరనే బట్టే అటునిటు కాళ్ళు కడుగుననే బట్టే కలకాలము ఒడలికి జీవుని కొడయడైన హరితవగా కొంతయు పొద్దులేదు కలచి చిందనే పట్టే కడవ నించగబట్టే కలుషదేహపు కలకాలము తలపోసి తన పాలి దైవమైన హరిదలచగా కొంతయు పొద్దులేదు చిరసు ముడువబట్టె చిక్కుదియ్యగబట్టే గరిమల కపటాల కలకాలము తిరువేంకటగిరిదేవుడైన हरिधरीशेरायू पेदू